ఇక యతంతో ప్యకృతాత్మాన నయనం పశ్చిన్ జచేత సహాది ఆపోజిట్ శ్రీకృష్ణుడు ఒక విషయాన్ని పాజిటివ్గా చెప్పి నెగిటివ్గా చెప్తాడు అన్వయము వ్యతిరేకము అన్వయం వ్యతిరేకాభ్యాం వస్తు సిద్ధి అనేది ఎవరి యొక్క చిత్తము సమాహితమై సంస్కృతమై అంటే సంస్కరించబడి సమాహితమై ఉంటుందో వాళ్ళకి ఆ ఈశ్వరుడు హృదయమునందు ఆత్మరూపంగా దొరుకుతాడు ఉపలభ్యే అది పాజిటివ్గా చెప్పాడు అన్వయముఖంగా చెప్పాడు దాన్ని నిషేధముఖంగా చెప్పండి ఎవరైతే మూర్ఖులు మూఢులు తమ చిత్తమును సంస్కరించుకోకుండా ఉండిపోతారో వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ ఈశ్వరుడు వాళ్ళకి దోరస్తాడు అని అంటున్నాడు మన ఈశ్వర దర్శనంలో కొన్ని ఇష్యూస్ని మనం రిజాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఎవరికి వాళ్ళు దర్శించుకుని రిజాల్వ్ చేసుకోవాలి ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళారనుకోండి వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి బయటకు మీరు యథార్థంగా స్వామి దర్శనమే మీకు అయిపోయినట్లయితే మీకు సుఖదుఖాత్మకమైన సంసారం మీకు మీ హృదయంలో మళ్ళీ దుఃఖము పీడ ఇత్యాదులు మీకు అనుభవానికి రానే పోనీ అలా దర్శనం చేసి మళ్ళీ ఐదు నిమిషాల లోపే మీకు మళ్ళీ హృదయంలో ఒక పీడ దుఃఖము నెగిటివిటీ ఇత్యాదుల అనుభవానికి వచ్చాయంటే దాని అర్థం ఏంటి మీకు జరిగిన దర్శనము దట్ ఈజ్ దట్ ఈజ్ నాట్ దట్ ఈస్ నాట్ ది వెరీ రియల్ వన్ ఏదో సందర్శనం ఇలా చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటే ఎప్పటికైనా ఆ యథార్థమైన దర్శనం కలుగుతుందేమో లేవాయా అని సంతోషపడాలి తప్ప లేకపోతే మళ్ళీ నేను జడ్జిమెంటల్గాను సైనికల్గాను ఉండడం నాకు ఇష్టం లేదు అందుకోసం నేను అలా అనుకున్నాను ఇలా చేస్తూ ఉండగా ఎప్పటికైనా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల వాడికి ఆ స్వామి దర్శనం అవుతాడేమో నువ్వు అని నెవరిస్తే అని అలాగే దాన్ని అకామిడేట్ చేయాల్సి తప్ప మనకి దర్శనం అవ్వలేదు అని ఉంటుంది యథార్థమైన దర్శనం కాలేదు అని తెలుసుకునే ఉంటుంది ఎందువల్ల ఎందువల్ల అంటే దానికి రెండు హేతువులు చెప్తున్నారు ఇక్కడ అచేతస్థ దిమాగ్ నహి హేతస్థ అంటే సత్యమును పట్టుకునేటువంటి ఆ తెలివితేటలు లేవు అటు ఎవరో మీద రేజన్ అచేత సహా తీసుకో దిమాక్ ఓకే ఎందు ఇంకొక హేతు అకృతాత్మాన చూడండి దేహము ఇంద్రియము మనస్సు వీటికి ఆత్మా అని పేరు ఆ సందర్భంలో వీటిని మీరు తర్ఫీజ్ ఇవ్వాల్సి ఉంటుంది వాటిని తయారీ చేయాల్సి ఉంటుంది తయారీ అవసరము తయారీ చేయాలి ఇప్పుడు మనసుకే కూడా చాలా స్పెషల్ కూర పలసకాయ కూర పరసకాయ కూర గురించి తెలుసాను సో పరసకాయ కూర మంచి రుచికముగా చాలా హెల్త్ కూడా మంచిది ఫైబర్స్ ఫుడ్ అది రుచిగా కూడా ఉండదు రుచిగా తయారవ్వాలంటే దానికి దానికి ముందు చాలా ప్రిపరేషన్ ఉంటుంది ఎవరితో చూసినా ఆ ప్రిపరేషను పనసకాయ తీసుకురావాలి అది కూర పనసకాయ అవ్వాలి పండు పనసకాయ కాదు దానికి ముచిక దగ్గర ఒక మెదురు పోచ్చాలి గుచ్చి మంచి పదులైన కట్టి తీసుకుని ఆ పైన ఉన్నటువంటి ఆ షాక్ ముళ్ళు ముళ్ళు కింద ఉంటుంది కదా జక్ ఫ్రూట్కి అది అది చెక్ చేయాలి చెక్ చేసిస్తే దాని నుంచి వైట్ వైట్ గమ్ యూజ్ అప్పుడు బాయిలింగ్ వాటర్ రెడీగా పెట్టుకుని దీన్ని ఎలా పట్టుకుని ఆ పొలతో ఎలా పట్టుకుని అడుగును కూడా సపోర్ట్గా అదే దారి పడిపోతుంది అడుగును కూడా సపోర్ట్గా పట్టుకుని బాయిలింగ్ వాటర్ తోటి దానికి అభిషేకం చేయాలి బాయిలింగ్ వాటర్తో మీరు జాగ్రత్తగా జంబు తీసుకుని అలా కోసుకుంటూ అభిషేకం చేస్తే ఆ గమ్మంతా పడిపోతుంది అప్పుడు మంచి శుభ్రమైన తువ్వాలో ఒకటి తీసుకొని దాన్ని శుభ్రంగా చూడి చేయాలి ఇంకా తర్వాత దాన్ని నేల మీద పెట్టకూడదు నేల మీద పెడితే మళ్ళీ అవుతుంది ఇంకా తర్వాత దాన్ని పల్లెల్లోనే పెట్టాల్సి ఉంది అయితే పల్లెల్లో పెట్టే ముందు జాగ్రత్తగా తుడిచి పళ్ళెల్లో పెట్టాలి ఎందుకంటే పల్లెల్లో నీటి చుక్కలు పడకూడదు ఈ పొట్టు మళ్ళీ దానికి వాటర్ ఉండకూడదు పొడిగా ఉండాలి అప్పుడు కత్తి తీసుకుని ఇలా ఇలా కొడుతూ ఉండాలి కొట్టాలంటే పోయింది వేస్ట్ అలా ముక్కా చెక్కా చెక్కా ముక్కా కింద కొట్టకూడదు పొడి వచ్చినట్టుగా కొట్టాలి అంటే ఇలా ఇలా ఇలా కొడుతూ ఉంటాం అలా పట్టుకొని ఆ పుల్ల ఉంటుంది ఆ పొల్లను కొద్దిగా ఇలా తిప్పుతాం అలా అలా కొడుతాం ఏమిట్రా ఎంతసేపు కుట్టినా పండటం లేదన్నా కంగారు కొడకూడదు కొడుతూ ఉండాలి కొడుతుంది ఇది ఉండవాలి ఇవ్వాలా కొడుతూ ఉండాలి తిక్కుతూ ఉండడం కొడుతూ ఉండం తిప్పుతూ ఉండడం కొడుతూ ఉన్నాం తీసుకెళ్తే ఇలా ఇలా మొట్టారనుకోండి పోయిందండి ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐటే అలా కొడుతూ ఉండాలి రంప పొట్టులో ఉండాలి ఆ పొట్టు అలా కొడుతూ ఇలాగే కత్తి పొదరుగా ఉండాలి నీళ్ళైనా కొడుతూ ఉండాలి కొంచెం తిప్పుతూ ఉండాలి అప్పటికి విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ డెంత్ వస్తుంది అప్పుడు పొడి కింద పడడం ప్రారంభిస్తుంది కొడుతుంటే అలా పడుతూనే ఉంటుంది ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ అయ్యేప్పటికీ ఇంత పొట్టు వస్తుంది అప్పుడు నువ్వుల నూనె రెండు చెంచాలు దానికి వేసి మొత్తం నూనె అంతా దానికి పట్టిట్లాగా బాగా దాన్ని తయారు చేయాలి తయారు చేసి అప్పుడు వంట బ్రాహ్మణుడిని పిలిచి ఇదిగోన పొట్టు సరిపడుతుందా కాదు పసుపు కూడా వేసి నువ్వు నూనె పసుపు వేసి కలపాలి కొద్దిగా అప్పుడు ఇది సరిపడుతుందా అంటే ఏమన్నా ఈ సార్లు కొట్టండి ఇంకా అనేసి వెళ్ళిపోతాడు ఎందుకంటే మన ఆర్థిక చేతుల్లో ఎప్పుడు పుట్టి వారు ఆపేస్తా సరిపడుతుంది అప్పుడు మళ్ళీ కూర్చున్న కుడుతుంది మళ్ళీ వరగంట పోయేప్పటికే పంతులు గారు వచ్చి చూడండి నేను చూస్తున్నాను ఇంకా మీరు కుడతాండి అని అక్కడి నుంచి ఒక ఏకాస్తాను కూడుతూనే ఉండాలి పొద్దున్న ఆరు గంటలకు మొదలెడితే పది అవుతుంది నాలుగు గంటల కార్యక్రమం చేతులు నెప్పులు పుడతాయి అప్పుడు ఆయన వచ్చి చూసి చాలా అండి అని పట్టుకెళ్ళి ఆయన దాన్ని కూర చేస్తారు ఆ కూరని వంద మంది మహానమ్మగా స్వీకరిస్తారు కాబట్టి పరసకాయ కూరకి చాలా తయారీ ఉంటుంది ప్రిపరేషన్ అవుతుంది చాలా ప్రిపరేషన్ అవుతుంది మీరు ఈ ప్రిపరేషన్ చేయటం మీకు చేత కాదనుకోండి సపోజ్ అలా కొడుతున్నప్పుడు ఆ మధ్యన కాడ ఉంటుంది స్టెమ్ అది కొట్టేయకూడదు అది కొట్టేస్తే మళ్ళీ రుచి పచ్చి లేకుండా అధ్ఞానంగా ఆ స్టెమ్ తగలకూడదు స్టెమ్ని కాస్టెస్గా స్టెమ్ని స్టెమ్ను కూడా కొట్టేసి పౌడర్ చేసి కూర్చోబెడితే అది కూర రుచిపోతుంది ఆ పండ్ల నలుగుతూ ఉంటుంది రబ్బరు నలుగిన కింద నలుగుతూ ఉంటుంది తప్ప కూర్చోవడం అంత ప్రిపరేషన్ కెన్ యూ డూ సచ్ ప్రిపరేషన్ ఫర్ ది ఆత్మ ఆత్మ అంటే అర్థం దేహముంది దేవుడు మనస్థు కృతాత్మ ఈ కృతాత్మ మాట చాలా పవర్ఫుల్ మాట నాకు గుర్తు లేదు శంకరులు వ్యాఖ్యానం చేశారు ముండకోపనిషత్తులో ఆఖరి రెండో మంత్రంలో కృతాత్మానహ అనే మాట వస్తుంది ఇక్కడ అకృతాత్మాన నెగిటివ్ వచ్చినట్టుగా అక్కడ పాజిటివ్ వస్తుంది అక్కడ శంకరులు చాలా బాగా వివరించారు అదంతా నాకు దా తాత్పర్యం గుర్తుంది యాక్చువల్ స్టేట్మెంట్ నాకు గుర్తు నేను అదంతా మనస్సులో పెట్టుకుని మీకు చెప్తున్నా మీరు దేహము ఇంద్రియము మనస్సు దీంతో ప్రవ్వాలి చాలామంది ఏమనుకుంటారంటే భక్తి ముఖ్యమండి ఆరోగ్యం ముందు భక్తి ఉంటే చాలుగుతుందా అనుకుంటారు ఎందుకంటే మీకు ఆరోగ్యం లేకపోతే భక్తి ఉండదు కర్మ ఉండదు ఆరోగ్యం లేకపోతే కర్మ ఏం చేస్తారండి ఆరోగ్యం లేకపోతే కర్మ ఏం చేస్తారు ఏం చేయలేరు పోనీ భక్తి చేస్తామండి కర్మని మంత్రజప మంత్రజపం కూడా మీరు చేయలేరు మీ భ్రమ ఆరోగ్యం లేకపోతే అయితే జపం చేసి మంత్రం మాల తిప్పడానికి ఆరోగ్యం ఇవ్వండి రోగం ఉంటే ఉంటుందని చెప్పేస్తాం మీరు ట్రై చేస్తుండీ తలకాయ కుట్టులో ఉన్నప్పుడు మాల తిప్పడం తిప్పలేరు కాబట్టి దేహారోగ్యము మొదటి తర్వాత ఇంద్రియములో ప్రత్యాహారం ఇంద్రియములకు చక్కటి ప్రత్యాహారం ఉండాలి ప్రత్యాహారం అంటే ఏమిటి ఇప్పుడు సపోజ్ సెవెన్కి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందనుకోండి సపోజ్ సెవెన్లో మంచి డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది కాబట్టి గీతా క్లాస్ని క్వార్టర్ టు సెవెన్కి బంద్ పెట్టేసి వెళ్ళిపోవడం డ్యాన్స్ ప్రోగ్రామ్ దాన్ని ఏమంటారు అంటే ఇంద్రియ ఇంద్రియములకు ప్రాముఖ్యం తప్ప జ్ఞానానికి ప్రాముఖ్యం లేదన్నమాట ప్రత్యాహారం అంటే ఎలా ఉంటుంది ఆ సాక్షాత్తు ఆ ఎవరో ఆ రంభ ఊర్మశి అప్సరస్సులు వచ్చి డ్యాన్స్ చేసినా కూడా గీతా క్లాసు మానేసులు వెళ్ళి డ్యాన్స్ చూసే ప్రసక్తి లేదు ఆ రోజు కూడా అసలు ఇంకా డ్యాన్స్ ఎందుకు అనవసరం ఏదో యాదృచ్ఛికంగా ఇలా కూర్చుని ఉన్నాము ఇంకా బయటికి వెళ్ళడానికి అరగంట టైం ఉంది ఈ లోపల ఎవరో వచ్చి అక్కడ డ్యాన్స్ చేశారు కళ్ళు మూసి కూర్చోడం చూసి బాగానే ఉంటే చూడొచ్చే ఉంది బాగుంటే చూడొచ్చు మరి ఏదో వాళ్ళు పిచ్చి పిచ్చి గంటలు వేస్తే అది చూడడం కష్టమే అలాగే యాదృచ్ఛికంగా డ్యాన్స్ చూడడానికి అభ్యంతరం లేదు సంగీతము యాదృచ్ఛికంగా సంగీతం వినడానికి కూడా అభ్యంతరం లేదు మళ్ళీ ఆ సంగీతంలో మళ్ళీ పట్టుదల ఉండకూడదు కర్ణాటక సంగీతమే ఉండాలి అది అలా ఉండకూడదు సంగీతం అప్లిష్టి బెసిట్లో ఉండాలి నేను మీకు హింటి చెప్తున్నా అప్లిష్టి ఫేసిట్లో ఉండాలి ఇప్పుడు కర్ణాటక సంగీతమే తీసుకోండి త్యాగరాజస్వామి కృతి అంటే ఉపనిషత్తుని తెలివి చేసి పెట్టినట్టుగా ఉంటుంది ఉపనిషత్తులే చెప్తున్నట్టుగా ఉంటుంది కూరకే ఆట రెండు మాటలు ఉంటాయి రామ అన్న మాట త్యాగరాజను కారా అది సంగీతం వాళ్ళ యొక్క ట్రేడ్ మార్క్ అండి వాళ్ళ పేరు పెట్టుకుంటారు పెట్టుకోవాలి పుస్తకం రాసిన కూడా పుస్తకం జీవితంలో తమ పేరు ముందు పెట్టాలి లేకపోతే ఇల్లీగల్ పుస్తకం రచయిత లేకుండా పుస్తకం ప్రచురించకూడదు ఎందుకంటే తప్పు ఉంటే ఈ తప్పు చెప్పింది ఎవడని దానికి రెస్పాన్సిబిలిటీ స్వీకరించాల్సి ఉంటుంది అది రైట్ థింకుడు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడే వర్డ్ లేదు త్యాగరాజ ముఖ అంటారు అంటే ఈ కీర్తన త్యాగరాజ ఉన్నవాడు చేసేటం తెలుస్తూ ఉంటుంది కొంచెం మాట వరుసకు త్యాగరాజ అని పేరు రామ అని ఈశ్వరుడి నామము ఉంటాయి తప్ప దాంట్లో రాము యొక్క రూపము అది వర్ణనే ఉండదు అంతా ఆత్మసత్వాన్ని చెప్తాయి ఉపనిషత్తులు చెప్పినట్టు చెప్తాడు ఉపనిషత్తు సో రామ నిధి సుఖమా నీ సన్నిధి సుఖమా చాలా సుఖమా సన్నిధి అంటే సత్రుకే పరమాత్మ అర్థం ఆయన వేదాంతమంతా తెలుసుకుని చెప్తున్నటువంటి కేరటర్ మిగతా సృష్టి అన్ని తోట అలాగే ఉంటాయి సో ఇప్పుడు గ్రచేవారు ఎవరుంటా నేను నేనా అని అంటాడు మనం అందరి మీద డిపెండ్ అవుతూ ఉంటాం నా సౌఖ్యాలకు వీళ్ళందరూ ఉండాలి వీళ్ళు నాకు పెద్దలస్టులో సేవ చేసేందుకు భార్య పిల్లలు ఉండాలి సో ఈ విధంగా మనం సైకలాజికల్గా జనం మీద ఆధారపడి బతుకుతూ ఉంటాం వేరే అండ్ ఆయన అలా కాదు ఆత్మరూపంగా ఉండే పరమేశ్వరుని తప్ప ఇంకా దేని మీద ఎవడి మీద ఆయన ఆధారపడ్డాడు నీవు తప్ప ఇంకా నన్ను కాపాడియారు ఎవరు లేరు అని శరణాగతి యొక్క తత్వాన్ని చెప్పే కీర్తన త్యాగరాజస్వామి కీర్తనలు చాలా అప్లిష్టింగ్గా ఉంటాయి కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో సంగీతము అంటే దాని చెవులకు ఇంపు అనే పాయింట్కి ప్రాముఖ్యం ఇస్తారే తప్ప సాహిత్యానికి ప్రాముఖ్యం ఇవ్వరు చూశారా దాంతో పూజే కీర్తనలు పాడతాడే తప్ప వాడు సంసారిగానే ఉండిపోతాడు తప్ప ఆ కీర్తనల వల్ల ఏమి ప్రయోజనం వాడికి దొరకదు రోజేవారు ఎవరురా నేను వినా అని పాడతాడు ఈ కచేరీ వచ్చే డబ్బే నన్ను రక్షిస్తుంది అనుకుంటూ ఉంటాడు ఏమైనట్టు అంటే ఆ పాడినది వాడు భావన చేయడనమాట కొంతమంది అయితే అసలు భాష కూడా రాకుండా పాడేస్తారు భాషవాది వేదమంత్రాలు తెలియవాళ్ళకి వేదం తెలియనట్టుగా అందరికీ కనక్కర్లేదు అలాగా కొంతమంది అలా ఉంటారు భాష తెలుగు భాష లేకుండానే తెలుగు కీర్తన పాడేవాడు నాకు ఎప్పటికీ గుర్తు నేను చిన్నప్పుడు కీర్తన పాడుతూ పాట పాడుతూ ఉండేవాళ్ళం ఒక ఫ్రెంచి బీజా ఓదో ఫ్రెంచి పాట ఒకటి పాడుతూ ఉండేవాళ్ళం అంటే ఒక్క ముక్క కూడా నాకు తెలిసింది కదా అయినా పాడేస్తూ ఉండేవాళ్ళం అలాగే అలా ఉండకూడదు కాబట్టి సంగీతము కూడా చెవులకి ఇప్పుగా ఉంటేనే సంగీతం కదా చెవులకి ఇప్పుడు అది ఇంద్రియ సుఖము ఇంద్రియ సుఖము అంట దాంతో పాటుగా ఈ మనిషిని అప్లిఫ్ట్ చేసేదిగా ఉండాలి సంగీతం కూడా అలా ఉండాలి అంతే తప్ప కేవలము ఇంద్రియ సుఖములకు ప్రాముఖ్యం ఇచ్చేదిగా ఉండకూడదు మనస్సు ద్రవించేదిగా ఉండాలి సంగీతం కాబట్టి సో మీరు అలా ప్రిపేర్ చేయాలి ఇంద్రియముల రసానా రసమున్న కొన్ని జిఫ్పా ఆరోగ్యకరమైన ఆహారములకు టేస్ట్ని మీరు ఎక్వైర్ చేయాలి కాదండి మాకు ఇప్పుడు మనకున్న టేస్టులన్నీ కూడా ఎక్వైర్ ది టేస్ట్లు ఇవి స్వతహాగా ఉన్న టేస్ట్లు కావు ఇప్పుడు మీరు కోక్కు మీకు చాలా ఇష్టం అనుకోండి కోక్ ఇష్టం అంటే యూ హవ్ ఎక్వైర్డ్ టేస్ట్ ఫర్ కోక్ ఇట్స్ నాట్ దట్ పుట్టుకుంటే కోక్కుతో యొక్క ప్రీతితో పుట్టేమని ఏమీ కాదు మీరు ఆ కోక్కుని తాగి తాగి తాగి దాని మీద టేస్ట్ని చేస్తారు కొత్త ఆవకాయ అంటే నాకు చాలా ఇష్టము కొత్తవకాయ కంఫర్టబుల్గా ఉండదు కానీ యూ ఎక్వైర్ ది టేస్ట్ కొంచెం నాలుక మండుతున్న కలంబడి నీళ్ళు వచ్చినా కూడా కొంచెం ఓపిక పట్టి కొంచెం కొత్త వకాయ కలుపుకొని అయినా ముద్ద ఒక ముద్ద తినేపప్పటికే కలంబడి నీళ్ళు వచ్చినా కూడా ఓపిక పట్టి మళ్ళీ కొంచెం నూనె వేసుకొని దాన్ని డైరెక్ట్గా సాఫనం చేసుకుని దాన్ని తిని అలాగా యూ యూ మేనేజ్డ్ టు లైక్ ఇట్ డ్ అక్వైర్డ్ టేస్ట్లే ఆ రకంగా అన్ని టేస్ట్లన్నీ అక్వైర్డ్ టేస్ట్లే స్వతహగా టేస్ట్ అంటూ ఏమీ కాదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది మీరు కృతాత్ కృతాత్మానని చెప్తూ ఉన్నాను కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆరోగ్యకరమైన ఆహారానికి టేస్ట్ని ఎక్వైర్ చేయాలి ఇప్పుడు వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్ ఉందనుకోండి white rice వైట్ రైస్కు ఉన్న టేస్ట్ బ్రౌన్ రైస్కి మీకు అనుభవానికి రాదు ఆరంభంలో బట్ గ్రాడ్యువల్గా మీరు ఎక్కువ బ్రౌన్ రైస్ని తినడం అభ్యాసం చేస్తే నౌ యూ విల్ స్టార్ట్ లైకింగ్ బ్రౌన్ రైస్ rice. రైస్ రెడ్ రైస్తోనే ఉంటుంది వెరీ హెల్దీ రైస్ ఈ వైట్ రైస్ హెల్దీ రైస్ కాదు కాబట్టి దాన్ని తగిన మోతాదులో తీసుకోవచ్చు హెల్దీ రైస్ కాదంటే మరి బ్రౌన్ రైస్ రెడ్ రైస్ మీకు లేకపోతే వైట్ రైస్ తిన్నట్లయితే ఎవరు మీరు కాస్ట్ అస్ అబౌట్ ఇట్ ఆ పరిమితి మించకుండా ఆ కార్బోహైడ్రేట్ కంటెంట్ని ఇంత మెజర్ చేసుకుంటూ దాన్ని డైరెక్ట్గా కూడా ఆకుకూరలోనే అధికంగా తింటూ మేనేజ్ చేయాల్సి ఉంటుంది వైట్ రైస్ని కూడా కాబట్టి ఆ విధంగా టేస్ట్ని ఎక్వైర్ చేసుకోవాలి అలాగే గంధాదు గంధాదులు ఉన్నాయనుకోండి సహజ సిద్ధమైన గ్రంథం ఏదిగలదో దానిని మనం ఇష్టపడేట్లాగా ఉండాలి తప్ప ఈ సెన్స్కు వీటి వెంట పడరాదు అలాగే స్పర్శ కూడా ఇప్పుడు ఇవన్నీ ఎక్వైర్ ఎక్వైర్డ్ స్పర్శ కూడా ఎక్వైర్డే ఇప్పుడు మీరు నడువు నొప్పిని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఆయన ఏం చేస్తున్నాడు పూర్వవాళ్ళు కొంత ఫిజికల్ డయాగ్నాసిస్ చేసేవాళ్ళు ఇప్పుడు ఫిజికల్ డయాగ్నాసిస్ మానేశారు ఎస్టాపుడు ఫిజికల్ డయాగ్నోసిస్ డాక్టర్ కనుక కొంచెం కన్జర్వేటివ్గా ఎదుటి వాడిని మనం రోగి అసలే రోగంతో బాధపడుతున్న వాడిని మరింత మనం బాధ పెట్టకూడదు వాడి ఆర్థిక పరిస్థితులు చూడాలి వాడి రోగ పరిస్థితి కూడా చూసి మనం ఎక్కువ కష్టపెట్టకూడదు అని అలాగా ఉంటారు కొంతమంది డాక్టర్లు కన్జర్వేటివ్గా ఉంటారు వాళ్ళు ఏమంటారంటే చూడ పక్కకు పోయి ఆ అల్ట్రాసౌండ్ స్కాన్ తెచ్చుకో అని రాసిస్తున్నారు అల్ట్రాసౌండ్ అంటే పెద్ద పని ఏమి కాదు నాలుగు మూడు వందలు ఖర్చు వరగంటలలోపు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇస్తారు అది తీసుకొస్తే అది చూసి మంది ఇస్తుంది అదే అంత కన్జర్వేటివ్ కాకుండా ఇది కొంచెం మోడర్న్గా ఉన్న డాక్టర్ అయితే ఎంఆర్ఐ అని ఎంఆర్ఐ అంటే దానికి అపాయింట్మెంట్ తీసుకోవాలి నడువు నొప్పితో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐకి తోస్తారు అంటే బంతిని ఒక్క ఫుట్బాల్ని తన్నట్టు డాక్టర్ ఒక్క తాపు తల్లితే పద్మారావు నగర్లో డాక్టర్ తల్లిని తల్లుకి వీడు వెళ్ళి పోటీలో పడతాడు వెళ్ళి అక్కడ ఎమ్మాదేవి దగ్గర ఏదో ఉంటుంది ఒకటి అక్కడ పడతాడు వెళ్ళి అక్కడికి వెళ్తే క్యూ ఉంటుంది పాతిక వేలు కట్టి నేను నెంబర్ తీసుకుని వెళ్ళండి మేము ఫోన్ చేస్తూ ఉంటాం నడువు నడుూరు ఇది ఇక్కడ నొప్పులో అది మాట్లాడుద్దు డయాగ్నాస్టిక్ సెంటర్లో నొప్పులో అది మాట్లాడుద్దు ఇదిగో కాగితం పాతిక వేలు కట్టండి ఉంటుంది ఆవిడు కూడా మాట్లాడింది ఆవిడ సో పాతిక వేలు కట్టి వీడు ఇంటికి వచ్చేయటం ఆ నొప్పితో అలాగే పేరు కిల్లర్ వేసుకో ఆ తర్వాత ఎంఆర్ఐ ఎంఆర్ఐ ఏం చేస్తారు చూడండి ఈ పక్కన తోరలు ఉన్నాయి చూసారా నీళ్లు వెళ్ళే తోరలు సన్నటి తోరలు చూసారా పుడివాటు తోర ఇక్కడే పడున్నాయి ఆ తోరలోకి మిమ్మల్ని దూస్ చేసుకోండి ఇక ఎలా ఉంటుంది ఎంఆర్ఐలో దట్ ఈస్ ఎగ్జాక్టివ్ అంటే అయితే ఈ తోరలో సౌండ్లు ఉంటాం ఎంఆర్ఐ వస్తూ ఆ తోరలోకి దోపి ఇటు ఇటుపక్క ఇటు పక్క రెండు డ్రమ్ములు పెట్టి వాయిస్తూ ఉంటారు తర్వాత ఎంఆర్ఐ తీసుకొచ్చిన తర్వాత ఈ వేసుకోండి బైక్లోసినాక్స్ వేసుకోండి ఈ దీనికోసం ఎంఆర్ఐ ఎందుకు అండి అంత దానికి సో ఈ విధంగా కా కానీ అదే కన్సర్వేటివ్ డాక్టర్ అయితే ఏం చెప్తాడో తెలిసినా ఇలాంటి హార్ట్ సర్వేషన్ కొనుక్కోండి పరుపులు మార్చి హార్డ్ సర్ఫేస్ మీద పడుతుంది అని చెప్తాడు అంటే చూసారా మనం ఎప్పుడైతే దండ్ల సర్ఫేసెస్ ఇటువంటివన్నీ ఆ స్పరిశని ఎక్కువ ఎట్ చేసామో టేస్ట్ ఎక్కువ ఎట్ మన ఆరోగ్యం కాంప్రమైజ్ అయిపోతుంది ఈ విధంగా ప్రత్యాహారం చేయాల్సి ఉంటుంది ప్రత్యాహారం అన్నది చాలా అవసరం తర్వాత మనస్సు ప్రాణాయామం కూడా చేయాలి ప్రాణాయామం కూడా అవసరం ఆసనాలు ప్రాణాయామము ఎక్సర్సైజులు తర్వాత ఇంద్రియములను భోగములను ఉపంహారం చేయతా తర్వాత మనస్సుకి కొంత ధ్యానము ఇదో గొప్ప చేయాలి ఇంకే పూజ చేసేసి మేమంతా చేసేసామంటే కుదరదు కొంతమంది అనుష్ఠానం చేస్తున్నా ఉంటారు ఏమిటంటే అంటే గంట ఉన్నారు సేపు పారాయణ చేస్తారు విష్ణుశాస్త్రనామం పారాయణ చేసేసి లలిత శాస్త్రనామం పారాయణ చేసేసి కర్గమాల పారాయణ చేసేసి తర్వాత రామరక్షా స్తోత్రం ఒకటి పారాయణ చేసేసి మార్గబంధు స్తోత్రం పారాయణ చేస్తారు మొత్తం ఉన్నవివో ఇలాంటివి దీన్ని ఏదో అంటారు ఏదో పేరు పట్టి కింద అవన్నీ పారాయణ పుస్తకాలన్నీ పెట్టుకునేటువంటి వాళ్ళు డబ్బా ఉంటుంది దాంట్లో ఒకదాంతరకు తీసుకోవడం పారాయణ చేసుకుంటాం అవన్నీ పారాయణ నలిగిపోతాయి అవి పారాయణ చేసి చేసి చేసి వీటిని నోట్లోనూ నలిగిపోయితే పుస్తకాలు కూడా నలిగిపోయిగుతాయి వాటిని పారాయణ వెంటన్నారా పారాయణ తర్వాత మళ్ళీ అవన్నీ ఆ పెట్టిలో పెట్టి భద్రంగా పెట్టేషన్ చేస్తూ ఉన్నాం దీనికి పేరు వీళ్ళ తలకాయ కాదు అనుష్ఠానం అలాగా రెపిటేటివ్గా మెకానికల్ అండ్ రెపిటేటివ్గా పారాయణం చేస్తూ కూర్చుంటే దానివల్ల ఏమవుతుందంటే డల్గా తయారవుతుంది మైండ్ క్రియేటివ్గా స్టేమీ ఉండదు అలా కాదు అది కాదు చేయాలి కేవలం పూజ చేస్తే సరిపడదు ధ్యానం చేయాలి మెడిటేషన్ చేయాలి సో మీరు బేగట్ మెడిటేషన్ నేర్చుకుని వేగెట్ మెడిటేషన్ సహాయం చేసుకుని మెడిటేషన్ చేయాలి మనసులకి మెడిటేషన్ పారాయణ వల్ల ఏమవుతుంది పారాయణ వల్ల వాస్తుకి కొత్త శుద్ధి వస్తుంది కానీ దాంట్లో ఈ ప్రాబ్లం ఉంది ఏమిటి మెకానికల్ అండ్ రెపిటేటివ్గా ఉంటుంది ఆ ప్రాబ్లం ఉంటుంది కొంతమంది అసలు అర్థంతో సంబంధం లేకుండా పారాయణ చేస్తారు సార్ భాగవతం పారాయణ చేస్తూ ఉంటారు ఆ శ్లోకాలు ఈ మూడు జామకాసిస్తూ ఉంటాడు జన్మాసోన్ వ్యాయాత్ర విజ్ఞుడా తేనే బ్రహ్మరాయో నిత్యం చేస్తం బ్రంధీన అలా పారాయణం చేసిస్తూ అది తెలియదు బెటర్ దానివల్ల ఉపయోగం ఉండదు ప్రయోజనం ఉండదు కాదండి పుణ్యం ఉంటుంది అలాంటి ప్రయోజనం ఏదైనా ఉంటే ఉండవచ్చు నేను ఇది కాదనాలి ఎవరు న్యూస్ పేపర్ చదవడం కంటే నయం ఖాయం దానిపై సందేహం లేదు కానీ ప్రయోజనం ఉండదు అంతకంటే పెద్ద ప్రయోజనం ఉండదు ధ్యానం చేయాలి ధ్యానం చేసినట్లయితే మనస్సుని సాక్షిగా దర్శించటం అభ్యాసం చేయాలి అలాంటి మళ్ళీ చేస్తూ ఉండాలి ధ్యానం ఈ విధంగా మిమ్మల్ని మీరు టర్ఫీడ్ చేసుకోవాలి అలసకాయ పుట్టరు లాగా ఇలా ప్రిపేర్ ఇవర్స్ అలా ప్రిపేర్ చేయలేదనుకోండి అకృతాత్మాన అచేత సహ వాళ్ళు యతంతోపి వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటారు ప్రయత్నం అంటే ఏం చేస్తారు ఇక్కడి నుంచి కారు వేసుకుని చీసేలు పెడుతుంది లేకపోతే బస్సు ఎక్కేసి తిరుపతి వెళ్ళిపోతాడు లేకపోతే విమానం ఎక్కి వారాణి వెళ్ళిపోతారు లేకపోతే హెలికాప్టర్ ఎక్కి బద్రీనాథ్ వెళ్ళిపోతాం ఏదో ఇలాంటివి రోజు చేస్తూ ఉంటాడు వాళ్ళకి ఈశ్వరుడు దర్శనం అవుతుంది అదే ప్రయత్నం ప్రిపరేషన్ లేకుండా ప్రయత్నం చేసినంత మాత్రాన అవదనా కాబట్టి దాంట్లో ఉండేటువంటి నొసుగులు మనం తెలుసుకోవాలి తెలుసుకోకపోతే మనం వాటికి రిక్తి అయిపోతాం ఇందుకోసం నేను కొంచెం వివరంగా చెప్పాను భాష్యకారులు ఏమంటారు చూడండి ఎతంత అతి శాస్త్రాది ప్రమా అది దాంట్లోకి వస్తుంది ఎతంత అతి ప్రయత్నం అయితే బాగా చేస్తున్నారు కానీ శాస్త్రాది ప్రమాణై అకృతాత్మాన అసంస్కృతాత్మాన అసలు బుద్ధి ఆత్మంటే బుద్ధి బుద్ధిలో సంస్కారం ఏమి సంస్కారం ఏమి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి ప్రమాణ ప్రమాణభూతమైన శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి కొంతమంది అంతా మేము శ్రవణం చేస్తున్నాం ఏమిటి శ్రవణం చేస్తున్నావా అంటే ఆయన సుందరకాని పారాయణ చేసుకుంటే మేము శ్రవణం చేస్తున్నాం ఆ పారాయణ చేసి ఆ శ్లోకాలకు అర్థం జరిగేది నువ్వు ఇంకేం శ్రవణం చేస్తావు ఆయన భాగవతం పారాయణం చేసుకుంటే మేము శ్రవణం చేస్తాం ఏ ఏమిటి శ్రవణం ఇప్పుడు నేను నేను పారాయణ చేస్తాను మీరు శ్రవణం చేయండి కొన్ని హిరణ మోహనం వివాహ వేసే నాన్నే విధంగా చెప్తే వేదమోహనము అని నేను పారాయణ చేస్తూ ఉంటాను మీరు అలా కూర్చొని శ్రవణం చేస్తూ ఉంటారు ఏమిటి శ్రవణం చేస్తారు దానివల్ల ఏం ఉపయోగం అలా వింటూ ఇప్పుడు వేద ఘన మేము ఘన స్వస్తి శ్రవణం చేయండి చేయండి శ్రవణం చేయండి గణానా ఇంట్లో అట్లా గణానా ఏం గణ నానా ఇంట్లో గణపతిని గణపతిని ఇంట్లో గణానా ఏం గణానా ఇంట్లో గణపతిని జేసుకోవడం ఏం చేస్తారు అది కాదు వేసుకోవడం అంటారు మధ్యలో వాయించినట్టుగా ఉంటుంది పర్వాలేదు అది స్కిల్ అది ఒక స్కిల్ దాంట్లో ఉండే బ్యూటీ దానికి వెళ్ళి మనం ఎప్రిషియేట్ చేస్తాము వారికి దండం పెడతాము ఏదైనా సత్కారం కూడా చేస్తాము చేయాలి కూడా అలాంటింతా బాగానే అవుతుంది తప్ప అర్థం నుంచి ఏముంటుంది ఏదో ఉంటుంది కాబట్టి అధికారి శ్రవణం ఉంటాయి శాస్త్ర ప్రమాణం శ్రవణం చేయాలి ప్రమాణభూతమైన శాస్త్రాన్ని శ్రవణం చేయాలి లేదు మాఘపురాణం శ్రవణం చేయాలి మాఘ మాఘ శ్రవణం చేస్తారు లేకమ్మ శర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవా బ్రాహ్మణుడు బ్రాహ్మణులు బ్రాహ్మణుడుగు చేయాలి వేదం చదువుకుని యజ్ఞ ఆగా చేసి తల్లిదండ్రులు శ్రకి సలహా చేయాలి కదా ఈ నిగమ శర్మ ఎప్పుడూ సంధ్యావనం చేయలేదు వేదం చదువుకోలేదు పేకాట క్లబ్బు తప్ప ఏది లేదు అది కథ ఆఖరికి ఆ నిగమశర్మ మహాపాత్ముడు ఏదో అవుతాడు ఆఖరికి మాఘపాది వారు నాడు స్నానం చేస్తే వాడి పాపాలన్నీ తొలగిపోయి వాడు స్వర్గలోకానికి పోతాడు ఇది దీంట్లో శ్రవణం చేసేది ఏముందండి మాట పురాణం ఏ విషయంలో చదువుతారు ఏకే గోపాలన్న కంపెనీ కోటకుంబం నుంచి రాజమండ్రి సాయి వాళ్ళ పుస్తకం కొనుక్కొని మీరే చదువుకోవచ్చు దీంతో శ్రవణం చేసేది ఏముంది అంటే జనం చేస్తూ ఉంటారు అందుకోసం చెప్తున్నారు అది కాదు శ్రవణం చేయడం లేకపోతే వెంకటాచల మహాత్మ శ్రవణం ఏ విషయంలో చేస్తారు వెంకటాచర భక్తుడు ఉండేవాళ్ళు ఆయన చాలా కష్టాల్లో అప్పుల్లో పడిపోయి ఉంటే చాలా కష్టపడుతూ ఉంటాయి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తే నేను పుల్లన్నీ తీరిపోతాయని వాళ్ళు చెప్పాడు వెళ్ళి దర్శనం చేస్తే ఆ పుల్లన్నీ తీరిపోయాయి సుదేవుడు వీరికి సంపద ఇచ్చినాడు కాబట్టి వాడు చాలా సుఖంగా జీవించారు మీరు శ్రవణం చేస్తూనే ఉంటారు సత్యనారాయణ వ్రతగాథలు శ్రవణం చేయని వాళ్ళు ఎవరున్నారు అదే వింటూ ఉంటారు ఎప్పుడు ప్రతి సంవత్సరం అదే వింటూ అదే కథ వింటూ సో నావ ఉంటుంది నావ బంగారం తోటి వస్తువులతోటి బాగా లోపలికి నీళ్లలో కిందకుంటుంది కానీ వీళ్ళు వ్రతం చేసి ప్రసాదం తీసుకోకపోయేప్పటికీ నావ పైకి తెలియకుండా లోపలని ఆకులు వాళ్ళ మీద వచ్చేస్తారు ప్రసాదం తీసుకోకపోవడం చెప్పిన ఇలా అని మళ్ళీ వెనక్కి వెళ్ళి చెంపలు వేసుకొని ప్రసాదం తిన మళ్ళీ నావారు ఏమిటి శ్రవణం చేస్తారు ఓసారి శ్రవణం చేస్తారు రెండుసార్లు శ్రవణం చేస్తారు మొత్తం బతుకంతా అదే శ్రవణం చేస్తారా అయితే సందర్భం ఉండదు కాదు దుర్యోధనలు భీముడు ఏమిటి శ్రవణిస్తాడు దుర్యోధనుడు భీముడు నీకు తెలియని దుర్యోధను తెలియని భీముడా కాబట్టి భీముడేమో గదతో దుర్యోధను బొడ్డు చెందకూడదు పోలేడిని ఎక్కడోకడు కొట్టీ చూడే చెందా కొట్టారో దాని గురించి ఏదో అయింది ఏదో అయ్యింది మళ్ళీ అదే అది కాదు శ్రవణం అంటే శ్లోవణం శ్రవణము అంటే శాస్త్రాతి ప్రమాణమై భగవద్గీతతో మొదలుపెట్టాయి భగవద్గీత శ్రవణం చేయాలి ఉపనిషత్తులు ఉంటాయి అవి శ్రవణం చేయాలి ఇంకా అంతకంటే పై ఉన్నాయి ఇప్పుడు ఏదో చిన్నదానికి దిక్కు లేదు పెద్దవి ఎక్కడ పట్టుకొస్తాం భగవద్గీతకే సమస్య అయితే ఉంటాయి నేను పెద్ద చెప్పను మాండు నా నాసీయ సూక్తం ఇటువంటివి నేను చెప్పడం ప్రారంభిస్తే పారిపోతాను జరగదు కాబట్టి శాస్త్రము ప్రమాణభూతమైన శాస్త్రమును శ్రవణము చేయాలి శ్రవణం చేస్తే మనస్సు సంస్కరింపబడుతుంది సంస్కృతాత్మహ మననం చేయాలి మననం చేయాలి స్వామి రామతీర్థ రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి మొదలైన పెద్దలు తమ జీవితానుభవాన్ని ఆ వేదాంతమును తమ జీవితంలో అనుభవానికి తెచ్చుకుని తమ అనుభవాన్ని వాళ్ళు ప్రవచించి పెట్టినారు అవి మననం మీరు చదువుకోవచ్చు అవి చదువుకోవాలి అంతేగాని స్టోరీలో అవి చదువుకుంటే ఏమొస్తుంది కాశీమదిలీ కథలు చదువుకున్నారనుకునే ఉంటుంది తప్ప ఏమో ఉపయోగపడతాయి సో కాబట్టి మననం చేయాలి తర్వాత నిధుధ్యాసనం చేయాలి ఇవి చేస్తే హృదయము సంస్కరింపబడుతుంది తర్వాత సంస్కృత ఆత్మ తపస్ ఇంద్రియ జయ తపస్సు చేయాలి ఎవరంటే తపస్సు అనే మాటకి శంకర్ల యొక్క అభిప్రాయం వేరు లోకంలో ఉండే తపస్సు లేరు తెలుసుకోవాలి లోకంలో తపస్సు అంటే ఎవరో చూసినండి హర్భ శరభ అహశ్చర్భ అది తపస్సు అనుకుంటున్నాడు లేకపోతే తిండి చెప్పులో మానేసి రాత్రి తెల్లవాళ్ళు భయం చేస్తూ కూర్చుంటాడు డోలు కొడుతూ అది తపస్సు అనుకుంటాడు లేకపోతే తిరుపతి వెళ్ళి చుట్టూ అండ ప్రదక్షిణమని ఇలా అడ్డంగా పడి దొరుకుతాడు వాడికి దొరకడానికి ఇంత పొట్ట ఉంటే ఏం దొరుకుతాడు వీటిని తొలి ఇంకో జాత కాకపోతే రోజు గాక కొనుక్కోవాలి అది అర్ధరాత్రి వీడితో పాటు ఇంట్లో వీళ్ళు తొల్లిస్తేవాడు ఈ పొట్ట వీడు సో వీళ్ళ తపస్సు అంటే ఇలా చే తపస్సు అంటే ఏంటో చూస్తుంది అండి దేవద్జ గురు ప్రాజ్ఞ పూజనం అనే గీతలో వస్తుంది కాళికంతప పెద్దలకి సేవ చేయటం తల్లిదండ్రులకి సేవ చేయండి అది తపస్సు తల్లిదండ్రులు ఏదైనా కొంత సర్వీస్ చేయండి పెద్దవాళ్ళకి పాద సంవాహనం చేయండి కాళ్ళు నొక్కండి కొంచెం ఆయన ఒంట్లో బాగోలేదు అనుకోని కాళ్ళు నొక్కండి ఆయనకి ఒడి నొప్పులుగా ఉందనుకోండి ఏదో నారాయణ తైలమో ఏదో కొంచెం మద్దనా చేయండి ఆయనకి ఏదైనా ఆహారం ఏర్పాటు చేయండి ఇలాంటి సేవ చేశారనుకోండి అది తపస్సు కాలికం మంచిగా ప్రేమగా మాట్లాడండి పరుషంగా మాట్లాడద్దు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియ హితం చేయతే స్వాధ్యాయాభ్యసనం చేయ వాణ్మయం తప ఉచియతే పదిహేడో అధ్యాయం వాగ్రూపమైన తపస్సు వాగ్రూపమైన తపస్సు అంటే ఈ పారాయణ గ్రంథాలని ఈ మూలంగా ఆ మూలాగా తలచింగులుగా వల్లించడం కాదు అనుద్వేగకరం వాక్యం ప్రేమగా మాట్లాడగలరా ప్రేమగా మాట్లాడతారా ఇప్పుడు ఉదాహరణకి పని మనిషి ఉందనుకోండి డొమెస్టిక్ హెల్ప్ అనమాట రెండు గదులు తుడిచి ఇంకో గదులు చూడవడం మానేసింది అనుకోండి ఐ నీ చేయటం ఇష్టం అలా సగం సగం పని చేయడానికి అనుకుంటున్నావామి అది కూడా చూడ అంటే అది తపస్సుకి ఆపోజిట్ తపస్సు అనేది ఎలా ఉంటుంది ఏమా రెండే తుడిచావు అది కొంచెం మట్టిగా ఉన్నట్టుంది కొన్ని మీకు శ్రమగా ఉందేమో నేను తుడుచుకుంటాను నయ్యి వాటికి అని చెప్తే అది భాగంలో ఏమో తపా అలా మాట్లాడదు ఎవరితో ప్రేమగా మాట్లాడే ఎప్పుడూ ప్రేమగానే మాట్లాడాలి అంటే చెప్పిన పని చేస్తే ప్రేమగా మాట్లాడారు చెప్పిన పని చేయలేదనుకోండి పోలేదు ఆయన ఏదో ఏదో ఏదో ఇబ్బంది ఉండి చేసుకుంటావు పోనీ రేపు చదువు కనుక మంచిగా పుస్తకాన్ని మేము అని ఆ విధంగా ఎప్పుడూ మంచిగా ఎదరవాడి మనసుకి కష్టం కలుగునే విధంగా మాట్లాడటం ఏదో నడు వస్తున్నాం మాట్లాడితే ప్రేమగా మాట్లాడాలి అది ఇది వాంగ్మయం స్వాధ్యాయం స్వాధ్యాయాభ్యాసం అంటే ఆ ఆత్మవిద్య మోక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ఇది వాంగ్మయం తప ఇంకా మానసం తప ఆత్మ వినిగ్రహ శౌచం అంటే పవిత్రమైన హృదయం కలిగి ఉంటుంది ఎవరికైనా మంచి జరిగిందనుకోండి సంతోషించడం వాళ్ళకైనా లాభం కలిగిందనుకోండి మనం సంతోషించాలి అంతేగాని వాళ్ళకి లాభం కలిగిందని మనం మనం అసూయ పడకూడదు ఇప్పుడు అంబానీ గారి కొడుకు బాగా మంచి ఎక్సర్సైజ్లు చేసి లా ఉగా ఇంత ఉండేవాడు ఆ క్రికెట్లో కూర్చునేవాడు వచ్చే సోఫా మీద నేను మనస్సులో చాలా కష్టపెట్టుకున్నా పాపం బాగా సంపన్నుల కుటుంబంలో కూర్చాడు యంగ్ మ్యాన్లు ఇక్కడ లాగున్నాడు ఐస్ క్రీములు ఇవన్నీ బాగా తిని ఉంటాడు అలా తయారయ్యాడు బ్యాడ్ల ఎంత తగ్గుంటే ఉపయోగం అది నేను మనస్సులో కొంచెం ఫీల్ అయ్యవండి పాపం ఎందుకంటే ఆత్మస్వరూపులేగా అందరూ అలా ఫీల్ అయ్యేవాడి ఈ మధ్యనే ఏమన్నారు మంచిగా ఎక్సర్సైజ్ చేసి నూట ఎనిమిది గేజీలు తగ్గి ఇప్పుడు ఎలా ఉన్నాడో చూసినా చిలకలా ఉన్నాడు స్పోర్ట్స్మెన్లా ఉన్నాడు ఎంతో ఆనందం అనిపించింది అలా అలా సంతోషపడాలి ఎవరి ఏదైనా పైకి వస్తే మనం సంతోషపడాలి వాళ్ళు మంచి ఫస్ట్ క్లాస్లో వస్తాయని కొంచెం సంతోషించాలి అది పవిత్రత హృదయం యొక్క పవిత్రత శౌచయం అలాగంటే అది మౌనం ఎక్కువ మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి నిశ్శబ్దంగా ఆంతర నిశ్శబ్దం బాహ్య నిశ్శబ్దం ఆంతర్నిశ్శబ్దం ఇది మానసంతపహ ఇది తపస్సు అంటే ఇంతలా ఏం చెప్పానంటే తపస్సు అంటే హిరణ్య రష్పుడు తపస్సు హిరణ్య ఆకుడు తపస్సు ఇది రెండే గుర్తొస్తూ ఉంటాయి ధృవుడి తపస్సు ధృవుడు ఏం చేశాడు బొటను వేల మీద నిలబడి తపస్సు మీరు బొటను వేలు మీరు ఒంటి కాలు చూస్తాను వృక్షాసనం వేయండి మీరు ఎవరైనా చూస్తాను చెలిచ్చేస్తాను బొట్నవెల మీద ఏం నిలబడతానండి ఒంటి కాల మీద నిలబడలేని వాళ్ళు బొట్నవెల మీద ఏం నిలబడతారు ఊరికే ఇలా కథలు చెప్పుకుని సంతోషపడితే ఏమైనట్టు ఏదో ఒక పురాణంలో అతిశయోక్తులు పురాణంలో అతిశయక్తుడు ఒకడు వస్తున్నాడు చొక్కా అంతా చిరిగిపోయింది ఏమిటి రాక అంతా అలా తిరిగిపోయింది మట్టి అంతా అయినట్టుగాను ఏదో ఎక్కడో మట్టిలో దొరలు వచ్చినట్టుగా అలాగే ఏదో చిన్న చిన్న దెబ్బలు కూడా తగ్గి ఏమిటైతే అని అడిగాడు పాపానికి అడిగితే చూడండి ఇప్పుడే రైలు గుడ్డేసి ఒక ఎక్స్ప్రెస్ వస్తుంది ఎక్స్ప్రెస్ అరవై డెబ్బై నాలుగు నేను అదే టైంలో పట్టాలు దాటుతుండగా ఆ ఇఎన్ అన్న ఇతిహాసం దాంతో ఆ ఇంజన్ బాగా చొక్కలో అయిపోయి చాలా ఇబ్బంది అయింది వాళ్ళకి ఒకటి రెండు భోగిలు కూడా పక్కకుపోయి నాకేమో చొక్కా తిరిగిపోయి బట్టే ఇంజనీ అతి జయోక్తి అంటే అలా ఉంటుంది అతిశయోక్తి అంటారు దాన్ని పురాణంలో అలా ఉంటుంది అతిశయోక్తి ప్రధానంగా ఇప్పుడు అలా చెప్పిన అబ్బా ఎంత గొప్పవాడు రైలు దుద్ధేశ అని అంటారా అతిశయోక్తి అంటారా ఏమంటారండి ఆ మాత్రం తెలివితే ఉండద్దు అలాగే ధ్రువుడు బొటను వేదన ఎనిమిది నెలకొడ ఆరు నెలలు తపస్సు చేశాడు చాలా కష్టపడి తపస్సు చేశాడని అర్థం అతిశయోక్తి ఉంటుంది పురాణంలో పురాణం యొక్క లక్షణం అలా చెప్తారు పురాణం ఒకతను ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడని అడిగారు నాకు ఐదు నుంచి వెయిట్ చేస్తున్నాను అంటే అతిశయోక్తి అంటే చాలాసేపు నుంచి వెయిట్ అని అభిప్రాయం అలాగే ధ్రువుడు చాలా కష్టపడి తపస్సు చేశాడు అని అభిప్రాయం కాబట్టి పురాణంలో ఏమైపోతుంది తపస్సు అంటే ఇలాగ కంఠంలో స్థూలం గుచ్చుకోవడం శివుడు సోలోహట సోలోహట తయారు చేయడం అది ఇక్కడ గుచ్చుకోవడం లేకపోతే నిప్పుల్లో నడిచే హిందూ నిపుల్లో నడవడం ఇదంతా తప ఇలాగంటి ధోరణ తయారైంది పురాణంలో కలిపితే వాడు హైరంగత శికుడు తపస్సు చేస్తే వాడి మాంసం అంతా కూడా కేవలం తినేసాయి వాడి ఎముకలు మాత్రమే నిధులు ఉన్నాయి ఏమండి అతిశయోక్తే తపస్సు కాబట్టి మనుషులు ఏం చేశారంటే తపస్సునే వీలు పెట్టేశారు తపస్సు ఉండాలి విద్యా తపోభ్యాం పూతాత్మ అంటూ ఉంది వారు ప్రయాణ స్వామి విద్యా తపస్సు రెండు అధ్యాయం గీత దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం అని మొదలవుతుంది సేవ చేయటం సేవ చేయటం తర్వాత వాగ్ రూపంగా ప్రేమగా మాట్లాడటం మనస్సులో ఈ మూడు కూడా ఆ మూడు శ్లోకాలు చదువుకునే ఒక్కొక్క శ్లోకం ఒకసారి చదువుకోండి అది తపస్సు అది తపస్సు అంటే తపస్సు ఇంద్రియ జయ అన్న చ ఇంద్రియజయని నేను చెప్పాడు మీకు ప్రత్యాహారం ఇంద్రియములను పనికట్టుకుని జయించాలి ఇంద్రియములను పనికట్టుకుని జయించాలి అంటే ఇప్పుడు నాలు నాలుగు ఉందనుకోండి దానికి అన్ని రాంగ్ టేస్టులు ఉంటాయి అవన్నీ ఎక్వై రెడ్డి టేస్ట్ అవి స్వత సిద్ధమైన టేస్టులు కాదు ఎక్కువై రెడ్డి టేస్ట్ ఎందుకండి అది వేసవి కాలంలో కొత్త అవకాశం తినకపోతే ఇంకా బతుకు అంటాడు కూడా అది ఎక్కువైరి టేస్ట్ అది సరైన మాట కాదు మెరువుగా విద్యలు తింటేనే మంచి రుచిగా ఉంటాయండి అంటారు మెరుమగా విద్యలు తినే కాదు ఎక్వైరి టేస్ట్ ఇటువంటి అక్వైర్డ్ టేస్ట్లను గుర్తుపెట్టి వాటిని తీసుకారేసి హెల్దీ టేస్ట్ని ఎక్వైర్ చేసుకోవాలి ఇంద్రియేట్ చేయడము పర్టికులర్గా ఒక్కొక్క ఇంద్రియాన్ని ఫోకస్ చేసి ఇంద్రియము ఈ ఇంద్రియము ఇంద్రియము అని అలా ఫోకస్ చేసి యూ హ్యావ్ టు కాంకర్ ఆల్ ఆఫ్ దామ్ వాటన్నిటిని స్వాధీనం చేసుకోవాలి తర్వాత మనస్సు కూడా పెట్టుకోవాలి తర్వాత దుశ్చరిత అనుపరతాహి ఏమంటే తప్పు పనులు చేయడం మానివేయాలి తప్పు పనులు చేయడం మానివేయాలి ఇది కఠోపనిషత్తు శ్లోపం కఠోపనిషత్తునే ఆయన కోర్టు చేస్తున్నారు అది కోర్టు చేసే పద్ధతి అక్కడ ఉండే ఎక్స్ప్రెషన్ పెడితే అది కోర్టు చేస్తుంది దృష్టి చే చేయకూడదు తప్పు అంటే ఏంటి చేత్తో చేయవద్దు చేతితో చేసే డేదీ కూడా తప్పు చేయకూడదు ఇప్పుడు సంతోష మట్టిందనుకోండి పక్కవాడి పక్కవాడిలో విసిరేసారనుకోండి అది తప్పు పని అవుతుంది మురికంతా తీసుకెళ్ళి రోడ్డు మధ్యలో పోసేసి తక్కువ వచ్చారనుకోండి తక్కువ పని ఇలాంటి తప్పు పనులు చేయకూడదు తర్వాత ఇది చూసి పెట్టండి అని ఏదైనా ప్రాపర్టీ అక్క అది మన ప్రాపర్టీలో కనిపించుకోవడం చాలా తక్కువ పని ఇల్లు కట్టేప్పుడు కొంచెం రోడ్డు మీదకి జరిపేసి కట్టేయటం చాలా తక్కువ పని పక్కవాడు ఎవడో ఎక్కడో బాంబేలో ఉన్నట్ట ఇక్కడే ఫ్లాట్ కొనుక్కుని బాంబేలో ఏమైనా ఉండమన్నాడు విని ఇక్కడ ఫ్లాట్ కొనుక్కుని ఇల్లు కొన్ని కట్టుకోవాలి తప్ప బాంబేలో ఉంటేలాగా అని వాడి డబ్బులు వాడిని కనిపేసుకోవడం గోడ కట్టాడు తప్పు పని ప్రాపర్టీ సీతంలో ప్రాపర్టీస్ దేవాలయ శాఖ వాళ్ళ ప్రాపర్టీస్ కంప్లైంట్ తక్కువ పని ఇంకొకటి ల్యాండ్లో వెళ్ళిన ఆక్రమం జెండా పాటిసి ఆక్రమించుకు తప్పు పని ఇలాంటి పచ్చకుండా ఏమీ చేయకూడదు వరుసంగా మాట్లాడటం తప్పు ఎదరవాడు అభివృద్ధికి వస్తే దుఃఖమడ్డావు తప్పు మానస ఈ విధంగా దుశ్చరితము ఎలాగ దుశ్చరితముకు లెక్క ఎటువంటి చరితము చరితము నడబడి ఎటువంటి నడబడి వలన ఇతరులు ఏది చేస్తే మనకి దుఃఖము అది మనము ఇతరుల చేయకుముందుక దుశ్చరితం ఉండకూడదు మీరు ఉదాహరణకి మైకు పెట్టేసి రాత్రి భజనకి మైకు పెట్టేసి భజన చేశారనుకోండి హార్మోని పెట్టి చుట్టుపక్కల వాళ్ళకి నిద్ర లేకుండా సో దీదీమా దీదీమా అంటూ రాత్రి భజన చేశారనుకోండి పై ఈ ఎలక్ట్రిక్ బోర్డు పెట్టుకుని మా మా అలా భజనలు చేశారనుకోండి అలా చేస్తూ ఉంది తువ్వాలించి తెల్లవారులు అడవడం తర్వాత మొన్నటి పొగలు అడ్డ పడుతుంది నిద్ర కూడా పాపం చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద వయస్సు వాళ్ళు పిల్లలు నిద్రభంగం అవుతుంది మైపు పెట్టే తప్పు పని చాలా సెన్సిటివ్తో ఉండాలి వెరీ సెన్సిటివ్ మన వలన ఇతరులకు ఏమీ హాని సుఖంగా ఇదివా దుఃఖం ఆత్మౌపమీ అయినా అని తనతో పోల్చుకున్నది సుఖమైనా నా సుఖమే వంటిది దుఃఖమైతే నా దుఃఖము వంటిది అని కోల్చుకుని ఇతరుల ఏడదా చాలా సెన్సిటివ్గా ఉండడము అది ఉండాలి అలా లేకుండా ఇన్సెన్సిటివ్గా ఇతరులకు చెడు ఉండడం అన్నది చాలా తప్పు అలా చేసిన వాళ్ళు ఆ పరమాత్మకి భూజిలో చేసినా కూడా ఏ ఉపయోగం ఉండదు ఈ శ్లోకం రేపు ఫినిష్